అగ్నులు అనేకం కనిపిస్తూ ఉండినా ఈ అగ్నుల యొక్క అధిష్టాన దేవత అగ్ని ఏదైతే ఉందో అగ్నిదేవుడు ఎవరైతే ఉన్నారో ఈ అగ్నులకు అగ్ని అధిష్టాన దేవతగా ఉండేటువంటి అభిమాన దేవత అది తానే అయిపోతూ ఉండాడు భూరిత్యగ్నో ప్రతి తిష్టతి ఇమంలోకే అగ్నియాత్మన వ్యాప్నోతి ఇత్యర్థవరి వాయు వాయువాత్మన ఇమంలోకే వ్యాప్నోతి చూచారా ఇలా బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని పోయిన తర్వాత ఎక్కడికి పోతున్నాడు ప్రయాణమేమి లేదు బ్రహ్మప్రాప్తి గనక ఇక్కడే ఏ అగ్ని అయితే ఉందో అగ్ని స్వరూపం తానే వాయువు ఏదైతే వీస్తు దాని స్వరూపం కూడా తానే ప్లీజ్ సువరిత్యాదిత్యే సువరిత్యాదిత్యే కాబట్టి ఆదిత్య రూపేణ కాబట్టి సూర్యుల్లో ఏ యొక్క వెలుగైతే ఉందో ఆ వెలుగు కూడా తన స్వరూపంగా మారిపోతూ ఉంది ఎందుకని ఆదిత్య రూపం కూడా తానే అయిపోతూ ఉన్నాడు ఆ తరువాత ఆదిత్యే మహయితే బ్రహ్మణి బ్రహ్మభూత్వా సర్వం ఆప్నోతే అంటే సర్వాత్మ భవతి బ్రహ్మభూత్వా సర్వాత్మ భవతి కనుక ఈ విధంగా ఎవరైతే హిరణ్మయుడు ఎవడైతే అమృత స్వరూపుడు అటువంటి పురుషుడు మన హృదయాకాశంలో ఉన్నాడు అతని మీద ధ్యానం చేయడం వల్ల ఈ విధంగా యోగి బ్రహ్మకపాలాన్ని ఛేదించుకుని వెళుతూ అక్కడి నుంచి బ్రహ్మ ప్రాప్తిని పొందుతూ ఉన్నాడు ఆ తర్వాత ఈ ప్రపంచం కూడాను వ్యాపించిన వాడు తానే అవుతూ ఉన్నాడు అని కనుక వాయువులో తానే జలములో తానే ఒకటి చెప్పాడంటే ఇంక అన్నీ అర్థం అనుషంగిక కాబట్టి వాయువులో తానే జలములో తానే భూమిలో తానే आकाश अंतरक्षा महर्कूट चोटे ब्रह्म सुवरि त्यादिचे मह इति ब्रह्मणिटी महिला व्याकृति द्वारा आयने ब्रह्म उन्न ब्रह्मभूत् सर्व आर्वोति सर्व विदिम अविदिर्व सर्वात्मा ఎందుకని ఆ సర్వం ఏదో నీకు కనిపించేదానికి అస్తిత్వానికి ఏదైతే ఆధారంగా ఉందో అది ఆత్మ బ్రహ్మ తద్ బ్రహ్మ స ఆత్మ నిను చూచాం కదా కాబట్టి ఏది ఒకటి ఉన్నది అస్థి అంటే ఆ అస్తిత్వానికి సత్తా మాత్రం గనక ఆ సత్తాస్ఫూర్తికి ఏదైతే ఆధారంగా ఉందో అది ఆత్మ కాబట్టి సర్వానికి సత్తాస్ఫూర్తి ఏదైతే ఉందో అది సర్వాత్మ జ్ఞానం దగ్గరకు వస్తే చిదాత్మ జ్ఞానాత్మ ప్రాణం దగ్గరకు వస్తే ప్రాణాత్మ కాబట్టి అలా ప్రాణం అలా చెరించడానికి ఏదైతే దానికి సత్తాగా ఉందో ఆధారంగా ఉందో అటువంటి సత్తా స్వరూపం ప్రాణాత్మ కాబట్టి ఇంద్రియాలు నడుస్తూ ఇంద్రియాత్మ కాబట్టి అన్నిట్లో కూడా అది ఉండడం వలనే ఏది ఉండడం వల్ల మరొకటి ఉండడం అంటూ జరుగుతూ ఉందో మరొక దాని అస్తిత్వానికి దేని కారణమై ఉందో ఇది అక్కడ కాబట్టి దాని అస్తిత్వానికి అది కాదు ప్రాణం యొక్క అస్తిత్వానికి ప్రాణం కారణం కాదు కాబట్టి ప్రాణం అలా ఉండడానికి ఏది ఉండడం వల్ల ప్రాణం అలా ఉందో అది ఆకాశం ఉంది ఆకాశం అలా ఉండడానికి ఏది ఉండడం వల్ల ఆకాశం అలా ఉందో కాబట్టి వాయువాత్మన అగ్ని అంటే ఏది ఉండినా కూడాను దానికి ఆధారంగా ఉంది ఏ కుండ ఉండినా ఏ గురుగు ఉండినా ఏ పిడత ఉండినా ఏ మూకుడు ఉండినా దానికి సత్తామాత్రంగా మట్టి ఎట్లాగైతే ఉందా మృతికేచ్చేవా సత్యం అంతే మళ్ళీ అక్కడికే మట్టి దగ్గరికే చేయరు చివరికి అన్ని మాట్లాడేది కొండ తరపు వచ్చేసి మట్టి తరపు అనిపిస్తుంది ఇప్పుడు అందువల్ల స్వామి రామ తీర్థ చాలా మనకు ఇటీవల కాలంలో ఒక అద్భుతమైనటువంటి జ్ఞానులు కొంతమందిని చెప్పుకోవాలంటే రామతీర్థస్వామి ఒకరు ఆయన పంతొమ్మిది వందల ఆరులో పోయారు ఒక సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాలు జీవించారు ఆయన జీవితం ఒక విధంగా చెప్పాలంటే నాకు చిన్నప్పుడు నన్ను బాగా ప్రభావితం చేసింది స్వామి రామతీర్థస్వామి జీవి చరిత్ర అప్పట్లో అర్థమయ్యేది కాదు కానీ తర్వాత ఉపనిషత్తు చదివిన తర్వాత అర్థం అవుతుంది ఆయన చాలా ఆరోగ్యకరంగానే ఉంటాడు అప్పటికే అన్ని ఉద్దేశాలు తిరిగి వచ్చాడు చాలా పెద్ద ఉద్యమం అయింది ఏమో నాది చికాగో కాన్ఫరెన్స్ వల్ల వివేకానంద స్వామి అట్లా అంతకన్నా మించి చేసినటువంటి వాడు స్వామి రామతీర్థం సామాన్యమైనటువంటి విషయం ఇంకా ఇక ఆయన నిర్యాణానికి ముందు ఫారినర్స్ కూడా ఆ రోజుల్లో వచ్చి ఉండేవాడు ఆయన దగ్గర రుషికేశంలోనే వచ్చిన కుటేనో అది ఉండేది వెల్మన్ సత్యని ఒక ఆవిడ ఉంటే అక్కడ ఆయన కూడా స్వామీజీ కూడా ఆరోగ్యంగా ఉండేవాడు ముప్పై సంవత్సరాలు అప్పుడు ఒకరోజు సాయంత్రం గంగా తీరానికి వచ్చి సడన్గా ఆవిడతో అంటాడు ఒక మాట సన్న అంటే సూర్యాస్తమే సమయం ఏంటి ఇది సూర్యుడు అస్తమిస్తున్నాడు ఆవిడ అలా చూస్తుంది వెంటనే స్వామి అంటారు అట్లా చూసి దట్ సన్ ఈస్ నన్ అదర్ దాన్ దిస్ రామ్ ఆ సూర్యుడు అస్తమిస్తున్నాడు ఆ అస్త ఆ సూర్యుడు ఎవరో కాదు ఈ రాముడే మనమైతే అర్థం చేసుకుంటూ వాడు కొద్ది సునిశ్చితమైన జ్ఞానం కలిగిన వాళ్ళు కనుక ఆవిడ వెంటనే వచ్చి చెప్తుంది ఆశ్రమంలో నాకేదో భయంగా ఉంది ఎందుకనంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు అన్నాడు ఆ సూర్యుడు ఎవరో కాదు రాముడు అన్నాడు నాకేదో భయంగా ఉందని వాడు అన్నారు ఎందుకు అనవసరంగా భయపడతావు ఆయన ఎప్పుడు అంతటా తాదాత్మ్యం చెంది కదా మహాజ్ఞాని అంతటా తరుగానే ఉండేటువంటి వాడు నిజంగా అట్లాగే ఉండేది ఆయన యొక్క పరిస్థితి అట్లాగే ఉండేది మరుసటి రోజు ఉదయం పురాణ సింగని ఆయన దగ్గర ఆయన్ని పిలిచి చెప్తాడు హే పురాణ్ ఇది రావు దగ్గరకు వచ్చాడు అతని సిక్కుమతానికి సంబంధించిన వాడు స్నానానికి పోతాం రా అక్కడ చాలా ఒక జ్ఞాని చివరి దశ ఎట్లా ఉంటుందనేది మనం అక్కడ చూడొచ్చు అట్లాగే స్వామిజను ఆయన బట్టల గిట్టలు తీసుకుని నడుస్తాడు ఇద్దరు కలిసి ఉంటారు ఆ పురాణ రాస్తాడు తర్వాత స్వామి జీవిచరిత్ర రాసినప్పుడు ఒక ఫర్లాంగ్ దూరం ఏది కుటీరం దగ్గర నుంచి గంగా తీరానికి ఉంటే గంగానది దగ్గరకి ఈ మధ్యలోనే చూచాను ఆయన పారవశ్యాన్ని అంటాడు మొదట కుటీరముల నుంచి చూసినప్పుడు చాలా స్పీడ్గా వచ్చాడట ఒక ఇరవై అడుగులు వేసేటప్పుడు ఈ స్పీడ్ తగ్గింది అంటాడు ఆ తర్వాత మరీ తగ్గింది అంటాడు ఆ తర్వాత మరీ అలా అలా అలా చూస్తూ అలా ఉన్నాడు అంటాడు కొద్దిసేపు కదిలేవాడు కాదు అంటాడు చాలా టైం పట్టింది మా కాడికి వెళ్ళడానికి అంటాడు తీర అక్కడికి వెళ్ళిన తర్వాత నీళ్లు అక్కడ ఉండయి అక్కడ ఉంటాడట అప్పుడు చెప్తాడు నన్ను స్నానం చేయిస్తావా అంటే స్నానం చేయడానికి కూడా చేతులు కదిలేయట్లేదు ఆ పరవశం అట్లైపోతుంది స్నానం చేయిస్తావా నన్ను నీళ్ళల్లో జస్ట్ మోకాళ్ళ లోతు నీళ్ళల్లో అటు దిగాడు అలా కూర్చున్నాడు ఈయన స్నానం చేయిస్తున్నాడు ఆ పవిత్ర దేహాన్ని భాగ్యం అలా చేయిస్తూ ఉంటే మధ్యలో అంటాడు ఇలా చూసి పురాణ్ అంటే నువ్వెళ్ళు గట్టు మీదకి వెళ్ళి సరే మనం స్నానం చేయించాం కదా గట్టు మీదకి వెళ్ళమన్నాడు ఆయన స్నానం చేసి వస్తాడేమో ఆయన గట్టు మీదకి చూస్తున్నాడు అట్లా ఒక్కసారి చూసి నవ్వాడు అదే అంటాడు పరమాత్మ నవ్వితే ఎట్లా మనం చూడలేదు కానీ ఇలాగే ఉంటుందేమో బ్రహ్మజ్ఞాని నవ్వడం అలా నవ్వుతూ ఇలా మనకు వేసేది ఆ తర్వాత రామతీర్థస్వామి లేవలేదు ఎవరు చూడలేదు తర్వాత దేహం కూడా కనిపించలేదు కానీ హిస్టరీ ఎట్లా ఉందంటే అదే సమయానికి ఆ రోజుల్లో ఋషికేశంలో ఎక్కడ చూచినా ఒక దివ్యమైనటువంటి ఒక సౌండ్ ఒకటి ఏదో శంఖనాదం లాగా ఒక మైక్ పెడితే ప్రతి ఇంట్లో మైక్ పెడితే ఎట్లా ఆ విధంగా వినిపిస్తే కొన్ని ఆశ్రమాల నుంచి బయటికి కూడా వచ్చారట ఈ సౌండ్ ఏంటని అట్లా ఉంది ఆయన జీవితరిత్ర తీరా వచ్చి చూస్తే ఇతను చూస్తున్నామంటే రాలేదు ఎంతసేపటికి రాలేదు ఎంతసేపటికి రాలేదు ఈ లోపల వాళ్ళు వీళ్ళు పరిగెత్తుంటే స్వామి ఇక్కడ దిగారండి రాలేదు కేవలం మోకాళ్ళతో నీళ్లు పెద్ద కరెంటు వచ్చి పోయే పరిస్థితి కూడా కాదు అట్లైనా ఇంకో తేలాలి ఏమీ లేదు ఆయన యొక్క దేహమే కనిపించలేదు సరే అప్పుడు అందరూ ఏడుస్తూ ఉంటే వచ్చి ఇదే శిష్యులు ఆవిడ నేను నిన్ననే చెప్పాను మీకు నాకు భయంగా ఉందని నిన్ననే చెప్పాను నాకు ఎందుకు అట్లా స్ఫురించింది ఈ రాముడు ఎవరో కాదు ఆ సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు ఆ సూర్యుడు ఈ రాముడే అని చెప్పాడు నేను నీకు అప్పుడే చెప్పాను మీరు ఏం లేదు నా మాట నాకు భయం అని అప్పుడే చెప్పాను నేను ఎందుకో నా మనసు శంకించింది పవిత్ర హృదయాలు అట్లా ఊహిస్తాయి అపవిత్ర హృదయాలు లేని వాటిని ఊహిస్తాయి పవిత్ర హృదయాలు జరగబోయే వాటిని ఊహిస్తాయి అదే సాధనలో ఒక అపవిత్రత అప్పుడు వచ్చి వాళ్ళందరూ ఆ ఆయన ఒక స్వామి పడుకునేటువంటి పడకుంటుంది దాని మీద పడి కొడుకు కొట్టుకుంటుంటారు ఆయన దిండు అట్లా పడుతుంది కింద ఆ దిండు కింద లెటర్ ఉంది స్వామి రామతీర్థరాశి అంతే చెప్తున్నాను అగ్ని ఆత్మనా ఏదమ్ లోకం సర్వం వ్యాపనది భువరితి భూతో ప్రతిష్ఠతి అంటుంటే నాకు అది జ్ఞాపకం వస్తుంది ఎందుకో తెలుసా ఏముంది లెటర్ వృద్ధులో రాశాడు ఆయనకి చాలా భాషలు తెలుసు వృద్ధులో ఉంది ఆ లెటర్ ఏమని రాస్తాడంటే ఓ మృత్యువా సీదేశ్ వార్ట్ డెత్ యముడికి అడ్రస్ వేసింది నువ్వు ఉత్సాహపడుతూ ఉన్నావు గనక సంబరపడుతూ ఉన్నావు కాబట్టి తీసుకో నా దేహం కావాలని నీకు ఉత్సాహంగా ఉంది కనుక తీసుకో ఎందుకో తెలుసా నువ్వు తృప్తి చెందుతావు నా తృప్తికి దేహం ఉండడం పోవడం కారణం కానీ నేను అన్ని దేహాల్లో ఉండి చరించేవాడిని నేనే అన్ని ముక్కులు గుండా వాసన దూచేవాడిని నేనే అన్ని చెవులు గుండా వినేటువంటి వాడిని నేనే గాలిన ఈ ప్రపంచంలో చరించేది నేనే జలమై ప్రపంచంలో ప్రవహించేది నేనే పక్షిలో ఎగిరే శక్తి నేనే పిల్లల్లో దుమికే శక్తి నేనే హిమాలయాలంతా నేనే వింధ్య పర్వతాలు నేనే ఆకుల్లో ఉండే పచ్చదనం నేనే ఈ ప్రకృతి అంతా ఎందుకుందో తెలుసా నాకు సేవ చేయడం కోసం ఉంది నాకు సేవ చేయడం కోసం ఉంది అన్నిట్లో నేనే ఉన్నా నాకు లేనిదంటూ లేదు నువ్వు ఒక్క దేహాన్ని తీసుకుపోతావు నా కొన్ని లక్షల దేహాలు కోట్ల దేహాలు అన్ని దేహాల్లో ఒక మానవ దేహాలే కాదు క్రిమి కీటకాదులు మొదలుకొని పశుపక్షాదులు మొదలుకొని జంతుజాలం కూడా అన్ని దేహాల్లో చెరించేటువంటి వాడిని పురుషైనథ నేనే కానీ నువ్వు ముచ్చట పడుతూ ఉండావు గనక సంబరపడుతూ ఉండవు గనక ఆనందపడుతూ ఉండవు గనకే తీసుకుపో అని రసేడ్ రామతీరత ఇది ఉర్దూలో ఉండింది ఈ లెటర్ నా దగ్గర కూడా ఉండింది గోదావరి పుష్కరాల వరదల వరకు నా దగ్గర ఉండింది అంటే రామతీరత పబ్లికేషన్ లీగ్ వాళ్ళు దీన్ని ఫ్యాక్స్ మెయిన్ తీసి ఆయన హ్యాండ్ రైటింగ్ తో తీసి అప్పుడు ఏదో సైక్ల స్టైలైజ్ చేసి అమ్మారు ఒక రెండు రూపాయలకు ఒక కోటని నేను అప్పుడెప్పుడు చిన్నప్పుడు చదివి అంటే నేను చెప్పేది అరవై ఎనిమిది అరవై ఏడు విషయం అప్పుడు వాళ్ళకి రాసేది తెప్పించుకున్నాం అది నాకు గోదావరి వరదలో వచ్చినంత వరకు నా దగ్గర ఎందుకు చెప్తున్నానంటే ఇది బ్రహ్మజ్ఞాని జ్ఞానాన్ని పొందిన